స్వత్రం ప్రభావ పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమాస్త కృప మైలా స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడినయన మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారైన మమ్మల్ని సజ్జులకు నిలబెట్టుకున్నారు నా దేవ నా ప్రవ్వ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ఆయన మీకు నూతనమైన కృపను మాకు అనుగరించిన ఆయన దినం ప్రవ్వ మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రవ నూతన అభిషేకం మాకు అనుగించండి నా దేవ ఇసు ప్రభావ ఇక మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్య నుంచి నడిపించిన పాటల ద్వారా మైంప వాక్యం ద్వారా మాట్లాడానికి ప్రభావ దానివేడు ప్రతి ఆటంకాలను కొట్టివేను ప్రభావ ప్రతి చీకటి దురాత్మ చేస్తున్న గర్దిస్తండి నా దేవనా ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించిన నా దేవ నా ఈ రోజు అనేకమైన విషయాల నిర్మాతలు మాట్లాడానికి ప్రభావ మీకు పరిశుధాత్మ కార్యం జరిగించండి ఇక వాక్యాల ప్రభావ మా జీవితంలో అవలంబించుకోవాల ప్రభావ వాటి ప్రకారం మీరు జీవించాలా ప్రభావ అనేకరికి ప్రకటించాల ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించండి ఆటంకాలు కొలిగించి ప్రవ్వా మంచి నేరుకు మమ్మల్ని మార్చిన ప్రభావ నూరం ఫలించాలా సంపూర్ణంగా ప్రభావం ఫలించి ముందుకు పోవాలా ప్రభావ అంచలంచెలుగా మీ వాక్యంలో మీ అభివృద్ధి పొందాలా ప్రభావ ఈ వాక్యాలన్నీ ప్రభా మేము హృదయాలు మేము సహాయపడండి దేవ నా ప్రభావ మీరే మాకు సహాయపడండి నా తండ్రి నా దేవానికి స్తోత్రాలు రాకరి దినాలను ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా సేవలు ముందుకు పోవాలనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లాలి ప్రభ అవి మాకు చూపిస్తున్నారు ప్రభావ దాన్ని మీకు వందాలని ఇస్తాయి కాబట్టి మీరు జాగ్రత్త ప్రతి ఆత్మని మేము వివేచించాల ప్రవ్వ అలాంటి ఆత్మీయమైన అనుభవం నడిపించి నీ నామానికి మైమి తీర్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గానా కావు గానా కావు బాధ లేకుండా నీ ఇష్టం ఏ పాట వేరే పర్లేదు హిందీ పాట పాడరాదు మంచి హిందీ పాట నీకు ఏ పాట నీ కన్విటికొండే పాడు మన్ మిరింగ్ బాషు తు హిరాలా యూ తు హి నిరాలా మే పూర్తి నమ్ము అవినాశాను జల్లా జోగి జ్వాళ యమన్ మంది బా మే బా యూ తువ నిరాలా యూ తువ నిరాలా దుయా డూబ రీతి ధర్మ పితా దూరీ ఆ దుయా డూబ రీతి ధర్మ పితా దూర రూప మనుష్యలే ఆయా రూప మనుష్యలే ఆయా హుయన్ మజిర మే వాళ్ళ తన మిరీవాళ శ తు నిరాశు తు నిరా విశ్వాసీ ప్రేమ ఐని విశ్వాసీ ప్రేమీ చడా అంధ సూర మన మజా ఉజాల మ వాలా మేనేవాళు తు నిరాశు తు నిరాసా పులా మూసా తుపా బాగు దా మ సంభలా అంగం బా మే బా యశు తు నిరాశు తు నిరాకే మన మే జన్మ అవినాశి బిస్ మన మే జన్ అవినాశీన आपन मनकी पी पीरी टिक जल जाएगी जला जल जाएगी जला हालेलुया मन मन दिल में बसने वाला मन मन दिल में बसने वाला यीशु तू है निराला यीशु तू है निराला आमीन들아 आमीन हालेलुया थैंक यू बे हालेलुया हालेलुया మీకు వనాల సర్వోన్నత స్తోత్రాలు వేసాయా ఈ యొక్క గరిచకాలం అంత మాలు సురక్షితంగా కాపాడి సర్జీలకు పెట్టేందుకు మీకు ఎంతో వనాలైనా ఈ నూతన దినంలో మీ యొక్క నూతనమైన కృపన్మాకాన్ని గ్రహించాడు ఇప్పుడు ఏం చెయ్యి ప్రతి ప్రార్థన జవాబుదాయి చేయండి నైనా వేసేయా చిని పిల్లలకు తప్ప మీరు ఎవరికి ఇస్తున్నారు ప్రభా ఈ లోకర్లకు అందరికి ఇస్తున్నారు వారి పట్ల మీ యొక్క కనికరం ఉంది కాబట్టి ఈ లోకర్లకు కానీ మీ పట్ల మీ బిడ్డల పట్ల మీ కృప ఉంది ప్రభా కాబట్టి మాకు హక్కు ఉంది ప్రభా తండ్రి నుంచి కాబట్టి ప్రతిదీ మీ మేము పొందుకోవాలా మాకు ఈ లోకం అవసరం లేదు ఈ లోకం మేము ఎవరు ఆశిస్తలేం ఎవరి దగ్గర చర్య జాప్తలేం ప్రభావ మేము ప్రతిక్షణం మీ సన్నిధికి వచ్చిన మీ యొక్క జ్ఞానం మాకు అవసరం ప్రభా ప్రభు మీకు జ్ఞానం లేకపోతే మేము ఏది గ్రహించలేము మీ లోకంలో కాబట్టి గాయపడండి ప్రభు మాకు నా యొక్క తలాంతులను మేము వాడుకోవాలంటే మీకు జ్ఞానం లేకుండా వాడుకోలేము ప్రభు మిమ్మల్ని మర్మపరచలాగా మీ నీతి సత్యాన్ని ప్రకటించలాగా మీ వెలుగుని ప్రకాశించలాగా మమ్మల్ని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ఉదే కాలం ప్రభు జ్యోతి యొక్క అధిమతలకు సంబంధించిన మరికొని మేము గణించబోతుండగా యొక్క పరిశుధులు నడిపింపు మాకు దయచేయండి శత్రు దీక్ష మీకు అంగీకారంగా ముందులాపడించమని ప్రార్థించిన తండ్రి ఆమెన్సేపు గురించి మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం కదా ఈరోజు యువసేపు జీవన విధానంలో ఉన్న కొన్ని విషయాలను మనం నేర్చుకుని ప్రయత్నిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే యువసేపుకి యువసేపు ఫలవ్ యొక్క కళ ఫలోకి కలిగిన కళని దాని భావాన్ని చెప్పినాక ఏం జరిగిందనేది మనం చూస్తాం కదా ఎక్కడ చూస్తాము నలభై నలభై ఆదికాండము నలభై అధ్యాయం నలభై చూస్తున్నాం వచ్చినా ఫార్టీ ఫైవ్ నలభై నలభై ఐదు వచ్చిన కదా దానికి ముందు ఒక విషయాన్ని ఉదయం చూపించాలనుకుంటున్నాను ఉదయం ఎందుకు ఆ వాచ్యం నాకు తట్టింది కీర్తన గ్రంథం నుంచి ఒక వాక్యం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యయము పద్నాలుగవ వచ్చినం చాలాసార్లు మనం ధ్యానిస్తుంది ఈ వాక్యం మన గ్రూప్ లో ఇది పద్నాలుగో వచ్చిందంటే యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల తెలిసి ఉన్నది ఆల్రెడీ ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును తన భవిష్యత్కి కాబట్టిహోవా మర్మము ఆయన ఎంతో భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అంటే నీ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే నిజంగా నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన ప్రతి మర్మము నీకు తెలిసి ఉండాలి ఈ మనము దేవుళ్ళు ఉన్నాము రక్షణ అనుభవంలో ఉన్నాము సేవ చేస్తున్నాము ఎన్నో ప్రాంతాలు జరుగుతున్నాము ఇక్కడెక్కడో తువార్తెస్తున్నాం ఎంతో మందిని ప్రభుత్వంతో గడిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇవన్నీ తెలిసి ఉండాలా మనకు ఆల్రెడీ చెప్తుంది అలా చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ అంటా ఉంటారు బ్రదర్ నేను ఎప్పుడు విండేది కదా ఇవన్నీ వాక్యాలంటారు అంటే మీకు ఎందుకు ఇవి మర్మాలు పయలుపరచబడలేదు ఇవి ఆల్రెడీ తెలిసిందేమంటుంది ఆయన బిడ్డలకి యహో మర్మము ఆయన ఎందుకు భయభక్తులు గల తెలిసి ఉన్నది ఆల్రెడీ మీకు తెలిసిందని ఇవన్నీ వాక్యాలు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వృద్ధాతాం మనం ఎంతో కాలం దేవుళ్ళలో వింటాము ప్రార్థన పూర్వకంగా అన్ని విషయాలలో బాగుంటాం కానీ మనకి ఎందుకు ఈ మర్మాలు తెలియలేదంటే ఏదో బలం ఉంటుంది నీకు భయం అన్నీ ఉండాలా లేక భక్తి అన్నీ ఉండాలా ఈ రెండు లేకుండా భయం ఉండాలా ఈ రెండు ఉన్న వారికి అది క్లూ అన్నట్టు ఆయన ఎందుకు భయం ఉండాలనో భయంతో దేవుని సన్నిధిలో సమయం కట్ట కదా భక్తి అంటే ఆశ పట్టింపు పట్టుదల కాంప్రమైజ్ కాము నిద్ర వస్తున్నా కాంప్రమైజ్ కాము శరీరంలో బలహీనత ఉన్న అనారోగ్యం ఉన్నా కాంప్రమైజ్ ప్రేయర్ మటుకు చేయాలా ఎంతగా వేదన ఉన్నా మటుకు ప్రేయర్లు కూర్చుంటాం అది భక్తి శ్రద్ధలు అన్నట్టు అటువంటి హృదయాన్ని ఆయన ఎందుకంటే ప్రతిదీ ఆయన ఆజ్ఞ లేకుండా ఏం జరగదు కదా ఈ లోకంలో మీ జీవితంలో కూడా అంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగవు ప్రతి చిన్న వస్తువు కదలాలన్నా కూడా ఆయన ఆజ్ఞ ఉండాలి ఎందుకంటే ఇదంతా ఆయన సృష్టి కదా ఆయన ఆధీనం ఆయన సృష్టించుకున్నాడు దీన్ని ఎందుకు సృష్టించుకున్నాడు అంటే కొలస రాష్ట్ర పత్రికలు చూస్తాం మొదటి అధ్యయంలో సమస్తం ఆయన మూలంగా కలిగాను ఆయన కొరకే కలిగాను అంశం మన ప్రభు భు వారి గురించి కొరికే కరి కలిగింది అన్నట్టు ఇదంతా సృష్టి కాబట్టి మనము కూడా ఆయన కొరికే కలిగిన వారం తయారు చేయబడ్డ వాళ్ళం ఈ లోకంలో పుట్టిందంటే ఆయన కొరికే ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా సమస్తము ఆయన మూలంగానే కలిగింది ఆయన నుంచి మనం వచ్చినాం ఆయన కొరికే కలిగింది ఆయన మహిమ కొరపరచడానికి కొరికే కలిగింది కాబట్టి ముఖ్యంగా బైబిల్లో ఉన్న ఈ మర్మాలు ఇవి ఎప్పుడు రాసి పెట్టింది కదా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని మనం ఎన్నిసార్లు చూస్తున్నాం భవిష్యత్ లో జరగబోతుంది ఎంత త్వరగా జరగబోతుంది టైమింగ్ తో పాటు చెప్తా కదా ఫలాని టైం ఫలాని ఇంకా దగ్గరకు వచ్చేసింది దగ్గరకు వచ్చేసింది చెప్తా ఉంటాడు అట్లనే వస్తా అవన్నీ మనం చూపించిన ఫలది కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో నెరవేరింది ఎన్ని సార్లు నుంచి మనము చూస్తున్నాం ఈ ప్రవచన ఈ వాక్యాలన్నీ ఎన్ని మన జీవితంలో నెరవేరినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఆయన మర్మములు ఆయన ఎందు భయభక్తులుగా వారికి తెలిసినవి సీక్రెట్స్ దేవుని సీక్రెట్స్ అన్ని ఆయన ఎందుకు భయభక్తులుగా వారికి తర్వాత ఆయన నిబంధనను వారికి తెలియజేయను కాబట్టి నూతన నిబంధన సంపూర్తికి మనం సిద్ధపడుతున్నాము ఆ సంపూర్తి అయ్యే నూతన నిబంధన ఏంటి అంటే బాగా అర్థం చేసుకోండి లేపి క్రమము నుంచి మెల్కి సెదకు క్రమానికి రావడం ఎందుకంటే మొదటి నుంచి ఉండి మెల్కి సెదకు క్రమం అబ్రామ్ కాలం నుంచి చూస్తాం మనం మెల్కీ సెదకు అనే యాజకుడు అని రాజు ఆయన యాజకుడు కూడా రాజు మరియు యాజకుడు అందుకు మనం రాజుల్లాగా యాజకుల్లాగా తయారు చేసాడు దేవుడు కాబట్టి ఆ నుంచి లేవి గోదరికలకు వచ్చేది అది ఎప్పుడు మోసే కాలంలో లేవికి తన కుమారులకు అనుగ్రహించబడింది ఆ రోజు నుంచి మొదలుకొని అది మన ప్ర చుట్టేంత కాలం వరకు వంతునే ఉంది అది ఆ గోత్రం వాళ్ళు ఏం చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే కబ్జా చేసుకున్నారు యాజకత్వాన్ని యాజకత్వాన్ని కబ్జా వాళ్ళ గుండగణము లేబి గుండగణం కానీ మనం చూస్తాం బైబుల్లో లేబి గోత్రికులు యాజకత్వంలో ఏ విధమైన తప్పులు చేశారు అన్నాడు అహరం సైతం తప్పు చేసినట్టు మనం చూస్తాం కదా ఆ బంగారు దూడని చేపించడం ఎందుకంటే భయపడి చేసిన వీళ్ళు బలవంతం చేసినా చేసినా అన్నాడు కానీ వాళ్ళకి చెప్పిండవలసింది యాజకుడు అదే ఆ మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనుషులు లేవి గోచరానికి కట్టుబడి ఉండరు ఈ రోజు పార్చార్జ్ నైన్టీ లేవి గోత్రికులే ఎందుకో చెప్పమంటారా ఎందుకో లేవి గోత్రీకులు లేవి గోత్రికుల యాజకత్వం ఎట్లా ఉండేనో వీళ్ళ యాజకత్వం కూడా అట్లనే ఉంటుంది కానీ ఆ యాజకత్వాన్ని కొట్టివేసిన దేవుడు తన మరణ భూస్థాపన పునరుగం ద్వారా అది నేను ఎక్కడన్నా నీకు చాలా దీర్ఘంగా చూపిస్తాను కానీ మనం ఈరోజు యువసేకు సంబంధించిన విషయాలు తీసుకున్నాం కాబట్టి వాటిని అంత డీటెయిల్ మనం చూడలేము ఇవి ఎందుకు వాళ్ళకి మర్మంగా ఉన్నాయంటే వాళ్ళు ఇంకా లేవి గోత్రీకులు లాగా ఉన్నారు నువ్వు మెల్కీ సెదక్కు గోత్రానికి కొరిస్తాయి కానీ ఆ క్రమం క్రమం అంటే విధానం మిల్కీ సెటకు విధానంలోకి వస్తేనే కాని ఇది నువ్వు కాని కానీ కయప్ప అనే యాజకుడు మీకు తెలుసు బైబుల్లో మన ప్రభుని మరణానికి అప్పగించినవాడు లేవి గోత్రికుడు లాస్ట్ లేవి గోత్రికుడు కయపా నుంచి ఆ యాజకత్వము యేసు ప్రభు దగ్గరికి రావాలా దాన్ని రానీయకుండా సైతాను కయపాన్ని బహు కష్టంగా వాడిని పట్టుకున్నాడు ఆ యాజకుడిని కయప ఏమంటుందంటే ఈ వ్యక్తిని ఇనే విడిచిపెట్టేస్తే ఈయన ఇంకా అట్లనే అద్భుతాలు చేసుకుంటా పోతాడు ఇంకా మనుషులందరూ ఈయన వెంట వెళ్ళిపోతారు అంటే ఏంటంటే ఆయనలో ఉన్న ఆత్మ ఏం ఘోషిస్తుందంటే కొంచెం కాలం ఇట్లానే ఈయన విడిచిపెడితే రవిని యాజకత్వము మన దగ్గరికి వెళ్లిపోతుంది మమ్మల్ని ఎవ్వరు మనుషులు విలువ ఇవ్వరు అని అంటాడు అక్కడ ఆయన దగ్గర నుంచి యాజకత్వం ఎట్లా వచ్చిందో నేను ఒక రోజు చూపిస్తాను యప ఇంకా మాకు సాక్షులతో పని ఏమి అని బట్టలు జింపేసుకుంటాడు యాజకుడు ఎప్పుడు బట్టలు జింపుకోద్దని లేవియ కాండంలో ఉంది ఏ రోజైతే వాడు బట్టలు జింపుకుంటాడో వాని యాజకత్వం వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి అట్లా కాయపా తన బట్టలు జింపుకోవడం వలన ఆ యాజకత్వం కాయపా నుంచి వెళ్లిపోయింది యాక్చువల్ గా బైబుల్ అంతా పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది చాలా మందికి తెలియదు ఆ రోజు ఇవన్నీ పాలిటిక్స్ అన్నట్టు పరిచయలు తద్దు కాయలు వీళ్ళంతా పాలిటిక్స్ ఎవరు కబ్జా చేసుకోవాలి యాజకత్వం అని అయితే కయప యాక్చువల్లీ కయప కావద్దు యాజకుడు జకర్యా కావాల యాజకుడు ఎవరంటే జకర్యా మన బాప్తిజం నుంచి తండ్రి అయినా కూడా లేవి కోసరి ఇక్కడే బాప్తిజం అయితే యోహా జకర్య కాపా స్థానంలో ఉండాల్సింది ఇవన్నీ పాలిటిక్స్ అన్నట్టు జకర్యాని పక్కకు పెట్టి కాయప వచ్చిండు యాక్చువల్గా అయితే బాప్తిజులకి వ్యూహాను కాయపా స్థానంలో ఉండాలా కానీ ప్రభు ఎందుకు బాప్తిజులకి వ్యూహాన్ని కాయపస్థానంలో పెట్టలేదో అతన్ని మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా జకర్యాని యాజకత్వం నుంచి ఎందుకు తొలగించిండో మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే కాయపా అనేవాడు రావాలా వాడి నుంచి ఆ యాజకత్వము ప్రభుకి వెళ్ళిపోవాల ఎప్పుడైతే కాయప బట్టలు ఆ స్థలంలో యేసు ప్రభు కని చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ యాజకత్వము కాయపా నుంచి ఏసు ప్రజలకు వచ్చేసినాక యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు ఇంకొక లెక్క సరిచేయాలి ఏంటది బాప్తిజం ఇచ్చే ఇంకా ఉన్నాడు బ్రతికే ఆయన దగ్గర నుంచి కూడా వచ్చేయాలి ఎందుకంటే అది న్యాయబద్ధంగా బాప్తిజం ఇచ్చే రావాల్సింది యాజకత్వం కయ దొంగలించు దాన్ని హయప నుంచి వచ్చేసింది ఇప్పుడు బాప్తిజం నుంచి వ్యూహం దగ్గర ఎక్కడ రావాలా అందుకు బాప్తిజం దగ్గర బాప్సం తీసుకోవడం అనేది నేను అర్థం చేసుకుంటున్నా ఎప్పుడైతే బాప్సి వ్యూహాన్ని తను చెయ్యి తల మీద పెట్టిండో యాజకత్వము బాప్తి వ్యూహాన్ నుంచి వెళ్లిపోయింది వెళ్లిపోయి ఏసుప్రభుకి ఇది మీరు ఎక్కడ చదవరు ఎక్కడ వినరు ఎక్కడ కనిపించవు ఎందుకంటే ఇది కేవలం మన కొరికే అనుగ్రహించబడ్డ ఈ యొక్క అన్ని ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి లేబీ గోత్రికులు ఎవరు అంటే లేవి గుణగణాలు కలిగిన వారు నిజంగా గోత్రంలో అవసరం లేదు ప్రపంచమంతటా విస్తరించిన యాచకులు గాని ఆ లేబి గోత్రము ఎట్లా ఇంకా పునర్వివాసం చెందుకుంది అంటే ఈ రోజు ఉన్న యాచకుల ద్వారా ఈ రోజు ఉన్న పాస్టర్ల ద్వారా లేవి గోత్రికులు ఎట్లా చేసినారో వీళ్ళు అట్లనే చేస్తారు ముఖ్యంగా మోసి అన్నాడు గేమ్ గోత్రిపుల గురించి పదకొండు గోత్రిపులకు నేను స్థలాలు ఇచ్చిన దేశమంతట ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వరకు ఉత్తర దిక్కున్న రూబేను దక్షిణ దిక్కు దాను అట్లా నార్త్ సౌత్ ఈస్ట్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి అంట అట్లా రూబేను నుంచి ఏమంటుంది దాన్ని దాని గోత్రం కిందికి ఉంటుంది అది గోత్రం ఇవన్నీ గోత్రాలకి దేశమంతటా పీసెస్ పీసెస్ లాగా పనిచేసాడు మోస్ట్లీ కానీ లేవీలకు ఏ స్థలం ఇవ్వలేదు ఎందుకంటే వీళ్ళ ఒక్క స్థలంలో ఉంటే మళ్ళీ ప్రజలకందరికీ ప్రార్థనలు ఎట్లా చేయగలడు కుటుంబంలో బర్త్డే ఫంక్షన్స్ చేస్తాడు షావులు చేస్తాడు పెండిలు ఎట్లా చేస్తాడు అందుకు దేశమంతటా విస్తరించాలి లేవీ గోతిరుకులు అందుకు ఏ స్థానం ఇవ్వాలి మళ్ళీ బ్రతకాలంటే ఏం చేయాలంటే ప్రతి గోతికలు పది దశమ భాగం తీసుకొని రావాలా దశమభాగం తీసుకొచ్చి లేవి గోత్రికలు ఇస్తే అప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అన్నట్టు అందుకు వాళ్ళకి ఫలాలు లేవు ల్యాండ్ లేవు వాళ్ళకి ల్యాండ్ ఉంటే ఒకటి కబ్జా ఒకటి స్థలంలో స్థిర పడిపోతారని లేవి గోత్రికలు ఒక స్థలంలో స్థిరపడచ్చు దేవుని వాళ్ళు విస్తరించుతనే గానీ నిశ్చంత సహకులుగా ఉండలేరు అన్నట్టు కాబట్టి దశమభాగం వాళ్ళకి అది కేవలం లేవి గోత్రికలకే అది ధర్మశాస్త్రంలో ఉన్న దాని ఏమంటాం అంటే సామాజ ఏమంటాం దాన్ని సివిల్ లా అంటాం ఇంగ్లీష్లో సివిల్ లా అంటే సామాజ సమాజంలో ఉన్న ఒక న్యాయ పద్ధతి అది న్యాయ విధానం అది అది ఆత్మీయ విధానం కాదు దశమ భాగం ఆత్మీయ విధానం కాదు అది సామాజ విధానం అది ఎందుకంటే నేను ఇప్పుడు చూపించిన లేవీలు బ్రతకాలంటే వాళ్ళకి డబ్బులు ఉండాలా డబ్బులు ఉండాలంటే గోత్రికులు ఇవ్వాలా గోత్రికులు ఎక్కువ ఇవ్వాలా వీళ్ళందరూ విస్తరించారు దేశాలు కాబట్టి ప్రతి ఒక్కరు దశమ భాగం వీళ్ళకి తీసుకొచ్చి ఇవాళ కాబట్టి దశమ భాగంలో కేవలం లేవి గోత్రికులకే ఇంకా ఎవరు తీసుకున్నది పాపమే అది నేను ఎప్పుడు పబ్లిక్ లో చెప్పాను ఎందుకంటే అది చాలా డేంజరస్ వాక్యం అన్నది ఈరోజు కేవలం దశమ భాగంలో కొరకే ఉన్న పాస్టర్స్ అంతా లేవి గోత్రికులే అసలు తీసుకోద్దు వీళ్ళు కానీ వీళ్ళు ఆత్మీయంగా లేవి గోత్రికలుగా తయారైపోయినారు తీసుకోవడం వల్ల తాని లేవి గోత్రికల నుంచి యాజకత్వం వెళ్లిపోయింది అందుకో దేవుడు అంటాడు నేను మిమ్మల్ని పంపించలేదంటాడు ఒక రోజు నేను నామంలో ప్రవచించలేదంటే మీరు ఎవరు నాకు తెలియదు మీరు మీరు లేబీ గోత్రికలు నేను ఎన్నుకున్నది మెల్కీ గోత్రం మెల్కీ సదకు క్రమం మీరు ఎవరో నాకు తెలియదు దేవుడు కాబట్టి లేవి గోత్రికొలకు బహు కష్టతరం అందుకే మనం సర్పంల గురించి తేళ్ల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎందుకు మారడంటే కాయపా మారడు వాళ్ళు మారరు ఎట్టి పరిస్థితుల్లో మారరు ఆల్రెడీ డిసైడెడ్ అన్నట్టు వాళ్ళు వాళ్ళ మైండ్లల్లో మేము మారాము ఎవరో మాకు తెలియదు మా అవసరం లేదు నువ్వు అంటున్నావు నీ బోధ నాకు అవసరం లేదంటారు వాళ్ళు కానీ మనం అట్లా లేం మనం లేవి గోత్రికలం కాసేద క్రమాన్ని అర్థం చేసుకున్నాం ఎందుకంటే అది మన ప్రభు నుంచి వాపస్ వచ్చేసింది ఆయన ఈ లోకంలో అది మనకి ఒప్పిపోయాడు అందుకు అందరినీ యాజకులాగా చేసి కేతులు మాట్లాడుతుంది లేవి గోత్రిగా మెల్కి సదక్కు క్రమం నిజకల గురించి కాబట్టి మనం అందరం క్రమంలో ఉన్నాం కాబట్టి దీన్ని మనకు అర్థమవుతాయి లేవి గోత్రిక అర్థం కావని మీరు చూడండి ఏ పాటతోనైనా డిస్కర్ చేయండి ఎవ్వరు చెప్పలేరు ఈ వాక్యాలు వాళ్ళు పాడిందే పాట అదే సామెతుంది కాఫీ పండ్ల పవతి కాబట్టి క్రమము లేవి గోత్రికల నుంచి మెల్కిసెదక్ గోత్రిక మెలికిసెదక్ క్రమం చొప్పున నడిచిన వాళ్ళకి తప్ప ఎవరికి కూడా ఇవి బయల్పరచబడవు ఇప్పుడు నేను లోక్సేపు సంబంధించిన మరికొన్ని విషయాలు ముఖ్యంగా ఆ యొక్క డ్రీమ్ కళాభావం గురించి నేను సరే అక్కడే ఉంటుంది బైబిల్లో తన కలిగిన కళ గురించి ఆది కాండము అధ్యాయంలో ఆ కళకి సంబంధించిన విషయాలు మనం చూస్తాం ఆల్రెడీ మరోసారి నేను చూపిస్తాను చూడండి నలభై అధ్యాయంలోనే ఉంటది ఇవన్నీ ఆ పానదాయకుడు భక్ష్య కారకుడు ఇద్దరు అన్నట్వి అటుపట రాజు యొక్క పానదాయకుడు భక్ష్య కారకుడు తమ ప్రభు ఆయుగుప్తు రాజు ఎడలా తప్పు చేసింది ఎప్పుడు చేస్తారు సార్ ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలా ఇందుకు హై పవర్ ఒక రాజు దగ్గర పని ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా అనేది వీళ్ళ నుంచి నేర్చుకున్నాను ఎందుకు వీళ్ళు ఇంతగా శ్రమ పడవలసి నాకు అర్థమైంది నువ్వు కింద పనిచేసే రాజు దగ్గర పనిచేసేంత మాత్రం రాజు దగ్గర నువ్వు ఎట్లా ప్రవర్తించాలా అనేది అర్థం చేసుకోవాలా ఏం తప్పు చేసాడు అనేది బైబుల్లో ఎక్కడలేదు లేదు ఐగుతు రాజుల తప్పు చేసిండ్రు ఏం తప్పు చేస్తుండ్రు అనేది ఎక్కడ నేను ఒకటే గెస్ట్ చేస్తున్నా ఏంటంటే హిరాజు బాగా తిని తాగినప్పుడు దొరికినప్పుడు కింద బహుశా వీళ్ళు ఆయన గురించి ఫన్ హేళన చేసింటారేమో అనిపిస్తున్నావు లేక ఆయనతో పాటు కలిసి డ్యాన్స్ చేసారేమో మనకు తెలియదు మనకి ఎందుకు కోపం వచ్చిందో రాజ్యకి ఈ ఇద్దరు గురించి కాబట్టి వారిద్దరిని ఏం చేసిందంటే వారి మీద కోపపడి వారి మీద చర్చలలో రాజ్య సంరక్షక సేనాధిపతికి అప్పగించింది కాబట్టి ఇద్దరు ఉద్యోగాలు కవర క్లియర్ ఇద్దరు ఉద్యోగస్తులు నువ్వు ఉద్యోగస్తు ఉద్యోగస్తుల లాగా ఉండాలి కానీ పార్టీలో పార్టిసిపేట్ చేయొద్దు నువ్వు ఒక గెస్ట్ లాగా ఉంటే గెస్ట్ లాగా ఉండాలా ఉద్యోగస్తులు లాగా ఉంటే ఉద్యోగస్తులు లాగానే ఉండాలి లైఫ్ అంతా నేను అందుకే చాలా కేర్ఫుల్ గా ఎంత పెద్ద వాళ్ళ నేను ఉద్యోగస్తున్నాయి కాబట్టి నేను వాటితో క్లోజ్గా ఉండడానికి వెళ్లేదు వాళ్ళు కూర్చో అనందీ అంటారు నేను లేని నేను టిఫిన్ తెచ్చుకుందా అని చెప్తాను అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి నేను తినని అంటారు నేను ఆల్రెడీ తినేస్తాను అని లేకుంటే నేను టిఫిన్ తెచ్చుకున్నా అని అది వేస్ట్ కావద్దని చెప్తాను చెప్పి మెల్లిగా తప్పించుకుంటాను లేకుంటే ఈ రోజు కాదులేని తప్పించుకుంటా తొలిసార్లు బలవంతంగా పోవల్సి వస్తుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక ఉద్యోగస్తుని లాగా నువ్వు నేను మీకు చానా ఒక కథ చెప్పిన ఆ మీ దగ్గర మా ఇంట్లో ఒక సేవకుడిని సేవకుడే కానీ ఇట్లా నేను నేత్రి పని చేసేటోడు ఆ బ్రదర్ ని ఇంటికి రమ్మన్నాను మాకు ఇంటి ముందు రేకులు విరిగిపోయి ఆ రేకులు తీసి కొత్త రేకులు బ్రదర్ రా అంటే సరే వస్తానొచ్చాడు వచ్చి ఇంటి మీదకి ఆ రేకుల మీదకి ఎక్కి నట్ల నూడ పెరికి రేకు పైకి లేపి దాని ముందు కాలు పెట్టిండు ఆ నుంచి కింద పడి కింద పడితే బ్యాక్ బోన్ ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ ఇచ్చింది ఇది చనిపోయింది అనుకున్నాను నేను ఆయన మోసుకొని పోయి హాస్పిటల్ తీసుకుపోయి అంతా ట్రీట్మెంట్ ఇస్తే త్రీ మంత్స్ అతన్ని పోషించాల్సి వచ్చింది నేను ఎందుకంటే మన ఇంటికి వచ్చి చేసి పడదు పడిపోయింది కాబట్టి నేను అక్కడ కనుక్కుంది ఏంటంటే ఇక్కడ నువ్వు వచ్చి నువ్వు యాజకత్వం పాటించడం వాష్రూమ్ లో ప్రార్థన చేసి నటులు కూడా ఏ శ్రీ క్రీస్తు నామని అన్ని పండించి దీ దులికి నల్లిపాడు నేను అనేది ఏంటంటే మన రోల్స్ ని మనం జాగ్రత్తగా పాటించకపోతే మనకు సమస్యలేందో ఈ పానదాయకుడు భక్ష్యకారకుడి నుంచి మనం నేర్చుకోవాలా సరే ఏమేమి జరిగిన తర్వాత మీకు తెలుసు ఉన్నాక ఏం జరిగిందనేది ఏ చరిత్రలో అయితే యువసేపు ఎంతో కాలం నుంచి యువసేపు అక్కడ ఫతీఫర్ భార్య నిందలు మోపడం వల్ల సాంకాలతో నిన్నీ కొంతకాలం క్రింద కూడా చూపించిన పోతిఫర్ భార్యతో యోసేపు మాట్లాడిన సంభాషణ ఎప్పుడన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఎట్లా మాట్లాడిండో అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు మోసేపు అధ్యాయకాలు ఇవ్వబడలేదు పొతిఫర్ భార్యతో అంటున్నాడు ఈనా అంటే నా యజమానుడు ఇల్లంటే నాకు అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఎవరిసేపు అర్థం ఏంటంటే నీ పొరుగువాణి నేను ఎట్లా ఆశించగలను కాబట్టి ఆయన ఒక పొరుగువాణి స్త్రీ కదా పొరుగువాణి స్త్రీని ఎట్లా ఆశించగలను ఎందుకు సంఘంలో ఈ యొక్క ఆజీని ఉల్లంఘించిందో నాకు కూడా అర్థం కాదు ప్రతి చర్చిలో ఈ పదయాగేలా పెద్ద లిస్ట్ పెద్ద ప్రింట్ కొట్టి పెట్టాలా ఎంటర్గానే పాస్టర్ ఫస్టాన్ని చూసుకునేటట్లు దాని తర్వాత సంఘ సభ్యులు చూసుకునేటట్లు అండ్ వాటిని విశదీకరించండి పొరుగు వాడిని దేన్ని ఆశించకూడని దాన్ని విశదీకరించండి వాడి బొడ్డునే కాని వాడి పశువులే కానీ వాడి వస్తువులే కాని వాడి పని పని కత్తనే కాని పని వాడి భార్యనే గాని అని రాసుకోవాలి వాక్యం అప్పుడు ఏమవుతుంది అది రిమైండ్ చేస్తాడు మనుషులు మతిమరపు జీవులు కాబట్టి ఆ వాక్యం మీరే రిమైండ్ చేస్తా ఉంటే వాడు తప్పుని చేయనట్టు పాపం చేయన్నట్టు భయపడతాడు అది చూడమైన వాక్యం కాబట్టి ఆయన భయభక్తులు వాళ్ళకి ఇవన్నీ చూపిస్తారు దేవుడు చూడండి ఇక్కడ ఆ ఆ సేనాధిపతి వారిని ఎవసేపు వసం చేయగా అతడు వారికి ఉపచారం చేస్తున్నా వారు కొన్ని దిల్లు కావలిలో ఉండిన తర్వాత వారిద్దరికి కలరు చేయడం ఇది ఆశ్చర్యం ఇద్దరు ముగ్గురు సాఫ్ట్వేర్ తన తన ప్రణాళికలను స్థిరపరుస్తాడు తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు వారిద్దరు అనేక కెలసంలో బంధింపడిన ఐదక్ రాజు పానదాయకుడు అంటే పానదాయకుడు అంటే ద్రాక్షరసం పోసేవాడు భక్ష అంటే కుక్కనట్టు ఆహారం వండి తినిపించేవాడు అంటే ఇంకా ఫరోకి ఎంత క్లోజ్ గా ఊహించుకోండి వీళ్ళు చాలా క్లోజ్ తో అది ఒకటే రాట్సంది ఇద్దరు కళలు ఒకడు వేరు వేరు భావాల తనని కన్నాడు తెల్లవారినప్పుడు ఏ వారి ఇద్దరు వచ్చి వారిని చూడగా వారి చింతాకాంతులే ఉండేది అతను ఎందుచేత లేడు మీ ముఖములు చిన్న పోయినవని యజమానుని ఇంట తనతో కావాల ఫ ఉద్యోగస్తున్న అడిగినది అందుకు వారు మేము కళలు కంటిన్యూ వాటి భావం చెప్పగలవరు ఎవరినూ లేరని అతనితో అనగా యువసేపు వారిని చూచి భావంలో చెప్పుట దేవుని అదనమే కదా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మనకు ఎవరు చెప్పిస్తారు ఈ వాక్యాలు మనకు ఎవరు వీటిని అర్థం చేస్తున్నట్టు అంటే మన ప్రభు మన తండ్రే ఎందుకంటే వాటిని భావములను చెప్పుట దేవుని అదనమే కదా మీరు దయచేసి ఆ నాకు చెప్పుడి అప్పుడు పానదాయకుల అధిపతి యువసేపుని చూచి కళ్ళులో ఒక ద్రాక్ష నా ఎదుట ఉండేను మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి ఆ రక్షణ సందేశము సువార్తకు సంబంధించిన విషయాలు ఇక్కడ మీకు అనిపిస్తూ ద్రాక్ష వల్లి అంటే ఏసుప్రవ్వుకి సాదృశ్యం కదా ఓల్డ్ టెస్ట్ అనే మనం చూస్తున్నాం ఏసు పురోకి సాదృశ్యంగా ఉంది అది కాబట్టి అధిపతి ఏసేపుని చూచి కలలో ఒక ద్రాక్ష వల్లి నా ఎదుట ఉండేను నిలబడి ద్రాక్ష వల్లికి మూడు తీగలు ఉండేను చెప్పండి తీగలు అంటే మనమే కదా ద్రాక్ష వలిని నేను తీగలు మీరు అంటాడు యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయంలో కాబట్టి ద్రాక్ష వల్లికి మూడు తీగలు ఉండేవి ఇప్పుడు బాగా చేస్తుంటే మూడు తీగలు ఎవరునండి తీగ అన్నప్పుడు మనుషులు కాబట్టి ఈ ముగ్గురు మనుషులు ఎవరు ఇవి మనం ఎక్కడ చూడము ఏ కామెంట్రీసాలో అది చిగురించినట్టు ఉండేను కాబట్టి ఆ మూడు తీగలు చిగురించినట్టు ఉన్నాయి దాని పువ్వులు కూడా వికసించినాయి దాని తర్వాత ఏం జరిగింది దాన్ని కెలలు పండి ద్రాక్షఫలము లాయను ఇప్పుడు వాగా అర్థం చేసుకోండి ఆ పానదాయకుడు ఏం చేస్తున్నాడు ఆ కళలో మనము కళలని అర్థం చేసుకుంటున్నప్పుడు కళలో ఉన్న ప్రతి చిహ్నాన్ని జాగ్రత్తగా పరిశీలించాల అప్పుడే ఇంతకాలము ధ్యానించని విధానంగా దేవుని వాక్యము మనం ధ్యానించగలం ఇంతకాలము అర్థం చేసుకునే విధానంగా ఈ రోజు అర్థం చేయగలం ఇంతకాలము పరిచర్యలో ప్రకటించే విధానంగా మనం ఈ రోజు ప్రకటించగలం అప్పుడు మనుషులు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు వాళ్ళ విశ్వాసం బలపడుతుంది వారి జీవితాన్ని తిరిగి ప్రభులు సమర్పించుకుంటారు అవును ఇందులో డౌట్సే లేవు అని వాళ్ళొస్తారు దానికి కారణం నువ్వే ఎవరిసేపు ఉండవు కాబట్టి వీటిని నువ్వు బయట తీసుకొచ్చుకోవాలా మన మమ్మల్ని బయట తీసుకొచ్చేవాడు నువ్వే కాబట్టి ద్రాక్ష వల్లికి మూడు తీగలను అది చికించినట్లు దాని పువ్వులు వికసించను దాని గిడలు పండి ద్రాక్ష ఫలము లాయాను కాబట్టి ఇప్పుడు బాగా చేసుకోండి మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండేను ఆ ద్రాక్షలములు నేను పట్టుకొని ఫరు గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి అని తన కళ అతనితో గురించి చెప్పాను ఇది యోసేపుకు ఒక ప్రకృతి సాధ్యంగా అర్థమైంది ఏంటంటే నువ్వు ఆ ద్రాక్ష ఫలించడము వాటిని నిను పిండడము ఫరక్ ఇవ్వడము బాగానే ఉంది కానీ ఇందులో సందేశం ఉంది అని యువసేపు కూడా అర్థం కలేదు కదా యువసేపు దాని భావం ఏదైతే చెప్తుండో ప్రకృతి సాధ్యమైన భావం చెప్తుండో కానీ మన కాలానికి నీకు నాకు అందులో ఉన్న ఆత్మీయ భావంని దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు యేసు ప్రభువు అందుకే మనం చూస్తున్నాము ఈ ఆ నలభై అవి గుర్తు నచించుకోవడం ఏదో దేవునికి ఇష్టం లేదు అది నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు అన్ని దేశమది. అది గొప్ప దేశం అది కాబట్టి ఈ కళాభావము ఏ రీతిగా అర్థం చేసుకుంటాంటే పానదాయకుడు ఒక దేవుని సేవకుని లాగా నడిపిస్తున్నాడు చేసిండు తప్పు చేసినందుకు శ్రమ అనుభవిస్తున్నాడు కానీ ఒక దేవుని సేవకుని లాగా ఉండి ద్రాక్షవల్లిని ద్రాక్షవల్లిలో ఉన్న ఆ పండ్లని తిసికి పరోకి గిన్నె అందిస్తాడు ఒరితిగా సేవకుంగా అతను పరిచయంగా అవుతుంది మనకి ఆ ఆ కళలో తను ఇంతగా మనం అర్థం చేసుకలుగుతున్నాం నేను చేసింది తప్పు అందుకు శిక్ష వచ్చింది అని కాబట్టి ఇప్పుడు చూడండి ఆ ద్రాక్ష గిన్నెలో ద్రాక్ష రసంగా పిండి పరోకి ఇచ్చినప్పుడు పరోలాన్ని స్వీకరించినట్టు మనం చూస్తున్నాం పన్నెండు వేల పదకొండులో వచ్చినప్పుడు చివరి భాగంలో ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చింది తిని కాబట్టి పరో స్వీకరించి అతన్ని కాబట్టి అన్యుడు ద్రాక్షరసంలో పాలు పొందడం అనేది ఆత్మీయ సత్యం మనం ఫస్ట్ టైం బైగుల్లో ఇంకెక్కడ లేదు ఇది ఫస్ట్ టైం అన్నది పరో వంటి ఒక అన్యుడు ద్రాక్షరసంలో పాలు పొందుతా అనేది ఇక్కడ చూస్తాం ఎందుకంటే ఇది కులిన ద్రాక్షరసం కాదు ఈ కలలో ఫ్రెష్ ద్రాక్ష రసం కాబట్ ఏశ యొక్క రక్తానికి సాదేశం ఆ ద్రాక్ష వలిమించొచ్చిన ఆ యొక్క రసం అది కాబట్టి ఫరోకి రక్షణ సందేశాన్ని ప్రకటించడం కొరకు పానరేకుని నియమించినట్లు మనము ఒక సింబాలిక్ ప్యాటర్న్ అర్థం తీసుకుంటాం కానీ ఏం జరిగిన తర్వాత పదకొండవ పన్నెండవ వర్షంలో రక్షకారకం గురించి తీసుకున్న అప్పుడు ఏసపు దాని భావం ఆ మూడు తీగలు మూడు దినములు కాబట్టి మనకి మూడవది అనేది మర్మం మూడవది ఏంటన్నా సమస్తం స్థిరపడిపోతుంది కాబట్టి మూడు అనేది మనకి ఎన్ని సార్లు దేవుడు బయలుపరుస్తాను ఎన్నో ఈ మూడవది అనేది ఇంకా మూడు దినంలో పరో మీ సో పైకి ఎత్తి నీ ఉద్యోగం నీకు కాబట్టి ఈ కళలో ఆత్మీయ సత్యం ఏంటంటే ఒక సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు అతని సేవకుడే ఒకరితకి చెప్పాలంటే కూడా ఇతరులకు ఆ యొక్క పోసేవాడు ముఖ్యంగా ఫరుతి కాబట్టి అల్లులకు ద్రాక్షరసం పోసేవాడిలాగా ఈ కారణ దగ్గర మనకి కనిపిస్తుంది కాబట్టి కాపాడబడినట్టు మనం చూస్తున్నాం కాబట్టి నువ్వు ఎప్పుడైతే సేవ జీవితంలో ఉంటావో ఇతరులకు నువ్వు ద్రాక్షరసం పోసే వాడిలాగా ఉంటావో నువ్వు బ్రతుకుతావు ఎంతగా తెరసలలో ఉన్నా ఎటువంటి కష్టాలలో ఉన్నా నువ్వు బ్రతుకుతావు అనేది ఆత్మీయమైన భావం ప్రకృతి సహజంగా వారి ఉద్యమానికి వచ్చింది అది డిఫరెంట్ ఇష్యూ కానీ నువ్వు కాపాడబడతావు అనేది ఆత్మీయమైన భావం నువ్వు ఫరవ్ లాంటి గొప్ప గొప్ప రాజులకు నువ్వు దురాక్షరసము పంచేమని లాగుంటే భవిష్యత్తులో ఈ కళ నీకు అర్థమవుతాయి మనము అక్కడ నేర్చుకోవాల్సిన విధానం దాని తర్వాత ఆ పద్ పద్నాలుగు వచ్చినంలో ఆయన ఒక విషయం అడుగుతున్నాడు ఇది నువ్వు బాగా అర్థం చేసుకోవాలా ఏసేపు గుణగా చేయడం కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాయన్ను కరుణించి తరువాత నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము తప్పు లేదు ఇట్లా అడగడం నేను చెప్తున్నాను వాక్యం ఎందుకంటే బైబుల్ సూచిస్తున్నాను మనం లేదంటే దేవుడు దాన్ని పర్మిట్ చేయడు నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాడి నుంచి తెలివి కానీ నన్ను మటుకు జ్ఞాపకం చేసుకో ఆ క్షేమం కలిగినప్పుడు అని చెప్పడంలో తప్పు లేదంటున్నాను కాబట్టి ఈ లోకంలో ఎవరిని ఎక్కడ నీ నీకు సహాయపూర్గా పెడతాడో దేవుడు మనకు తెలియదు నువ్వు మటుకు కాంప్రమైజ్ కావద్దు నువ్వు బెగ్గింగ్ ఏం చేస్తావు ఎవరిని జ్ఞాపకం చేసుకుని చెప్తున్నావు ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు క్రామ్ చేసిన నేను కళ చెప్పకపోయిన నువ్వు గతకపోయే వాడిని కళ గొప్ప కాదు కళాభావం చెప్పడం గొప్ప ఎందుకంటే కళాభావం చెప్తేనే కదా విడుదల సమాధానం వచ్చేది మనుషులకి కాబట్టి ఎవసేపు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంతో కాలం నుంచి ఆయన ఆ జైల్లో ఎప్పుడు విడుదల కలుగుతుందో మాకు తెలియదు ఎవరు పోయి చెప్తారో అనే పక్షం కూడా తెలియదు అంత భయంకరంగా కఠినంగా ఉండే కాబట్టి పానగాయకుడు తప్ప ఎవరు ఆయనకి సహాయపడలేరు అదే రీతిగా ఇప్పుడు చూడండి భక్ష్య కారకులు కల గురించి మనం వాక్యాన్ని ముగిస్తా మంచిదని భక్ష్య కారకుల ఆధిపత్యం చేసి అత్యంత ఇతను కళ ఇదిగో తెల్లని పిండి వంటలు కదా మూడు గంపలు నా తల మీద ఉండేది మూడు గంపలు స్వాగతం చేసుకుంటే ఈ మూడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కదా ముగ్గురు స్త్రీలు మనల్ని వెంటాడుతూనే ఉన్నారు రావాక్యం మూడు కుంచెముల పిండి వెంటాడుతూనే ఉంది యూట్యూబ్ వీడియోస్ అన్ని లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఇవే ఉన్నాయి మూడు సంబంధించినవి ఇక్కడ కూడా మూడు గంపలు ఉన్నాయి గంపలు మనకి ఎప్పుడు వెంటబడుతూనే ఉంటాయి ఎందుకంటే గంప అంటే ఒక కొలతకు సాదృశ్యం ఈ మూడు గంపలు మూడు కొలతలు రిజిగా ఆత్మీయతను చూస్తే మూడు కాలాల సాదృశ్యం మూడు దినాల సాదృశ్యం కాబట్టి తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు తల మీద ఉండేను మీది గంపలో ఫరు నిమిత్తము సమస్త విధమైన విధములైన పిండి వంటలు ఉండేను పక్షులు తల మీదనున్న ఆ గంపల నుండి వాటిని తీసుకుని తిరిచుండేను కాబట్టి మనకి ఎప్పుడైనా వెంట అర్థమే ఉంటాయి పక్షులున్నాయి గంపలున్నాయి వాడి తల ఉంది మళ్ళా మూడు సూచనలు మనకు కనిపిస్తా ఉన్నాయి గంపలో పిండి వంటలున్నాయి పక్షులున్నాయి మనిషి ఉన్నాడు మూడు గుంపులు కనిపిస్తాయి మన మూడు సూచనలు కనిపిస్తున్నాయి అయితే యోగసేపు దాని భావం వీటికి చెప్తుంటు మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఈ భావం మాత్రం చూడండి అందుకు యువసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు అండ్ మనకు తెలుసు మూడు గంపలు మూడు కొలతలు అని మన పోయిన పోయిన మండే యూట్యూబ్ వీడియోలు చూపించాను కొలతలకు సంబంధించి ఆ మూడు గంపలు మూడు కొలతలు ఎందుకంటే ఒక గంప అంటే ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటాయి గంపలు ఆ కొలతలు ఆ రోజు కొలతలు మనం తెలియదు కానీ మత మనం చూసిన మతలు క్వార్తలు చూసిన ఉపమానంలో మటుకు బ్యారెల్స్ అని ఉన్నాయి ఇంగ్లీష్లో బ్యారల్ అది మళ్ళీ గంపలు చిన్న ఇతాయి కొంచెం అంటే మన పర్వతాల బ్రదరు టూ కేజెస్ ఏమో అన్నాడు ఒక వాట్సాప్ మెసేజ్ లో పెట్టిండో ఒక కొంచెం అంటే టూ కేజెస్ సార్ అని పెట్టిండి మెసేజ్ కానీ ఇంగ్లీష్ లో బ్యారల్ ఉన్నది బ్యారెల్ అంటే అరౌండ్ ఎయిటీ లీటర్స్ అని సో ఏది కరెక్ట్ అనేది మనం కాదు ఇక్కడ ఏంటంటే కొలతలకు సంబంధించింది ప్రభు కొలిచినప్పుడు నీ జీవారం ఎట్లుంది అనేది ఈ భావం అన్నట్టు మూడు గంపలు మూడు గుంపులు అందులో పిండి వంటలు పిండి గోధుమల నుంచి కాబట్టి గోధుమలు దేవుడి బిడ్డలకు సాదృశ్యం కాబట్టి యువ సమాప్తిలో ఈ రీతి ఉంటాయి దేవుని బిడల గుంపులు అనేది మనం ఎక్కడిసే చూపిస్తుంది కాగా ఏం జరుగుతుంది చూడండి పైన ఉన్న గంపలు మటుకు ఆ మూడవ గంప అన్ని గంపాలలో ఉన్నాయి వంటలు కానీ పైన ఉన్న పిండి వంటలు మటుకు కేవలం ఫరవ కుటుంబాన్ని కోరికే కానీ వంటలను పక్షులు తినేస్తున్నాయి కాబట్టి పిండి గోధుమల సాదృశ్యం గోధుమలు దేవుని బిడలకు సాదృశ్యము సగం సత్యం సగం అబద్ధం ఇది నేను ఎన్ని సంవత్సరాల క్రితం ఎవలకు తేడా గోధుమలు బ్రౌన్ కలర్ ఉంటాయి గోల్డ్ కలర్ ఉంటాయి ఎవలు తెల్లగా కానీ రెండు ఒకటే రీజిక్ కనిపిస్తాయి బార్లీ అంటారు ఇంగ్లీష్ లో బార్లీ గోధుమలు ఒకటే టైప్ కనిపిస్తాయి చూడడానికి గింజలు కానీ బార్లీ కొంచెం చిన్నగా ఉండి తెల్లగుంటుంది గోధుమలు బ్రౌన్ కలర్లు ఉంటాయో లేక గోల్డ్ కలర్లు ఉంటాయి అవి సేమ్ ఉంటాయి కానీ ఎందుకు ముందు బార్లీ పంట దాని తర్వాత గోధుమల పంట వస్తుంది నిబడిన కాలం పుస్తకాలు చూస్తే నీకు అర్థమవుతుంది ముందు బార్లీ పంట వస్తుంది దాని తర్వాత ఎవరు వస్తాయి అంటే సారీ బార్లీ తర్వాత గోధుమలు వస్తాయి కాబట్టి గోధు బార్లీ తెలుపుకి సాదృశ్యం లేక లక్షా నలభై నాలుగు మందికి లేక నాలుగవ గుంపు సాదృశ్యం గోధుమలు మూడవ గుంపుకి సాదృశ్యం పక్షులు ఇప్పుడు చెప్పండి పక్షులు దేనికి సాదృశ్యం పక్షులు తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే పొడుచుకొని తింటున్నాయి పిండిని అదే రీతిగా భక్షరకుని తిరిగి అప్పగించే వాళ్ళు ఆ సైన్యాధిపతి సైన్యమంతా తేళ్లకే సా దృశ్యం కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సర్పంలు తేళ్లు కలిసి ఇవన్నీ చేస్తా ఇది కొంచెం కష్టమాట చెప్పడం గాని నేను అతిథికి తీసుకెళ్ళను మిమ్మల్ని ఇప్పుడు బావ మీదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దిన పరో నీ మీద నుండి మీ కలను పైకెత్తి నాను మీద నిన్ను వేలాడుదేయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం తినివేనని ఉత్తరం ఇచ్చాను ఇది ఇంటర్ప్రిటేషన్ ఆ యొక్క భావం దాని మనకు తెలుసు ఇది ఎప్పుడు నెరవేరింది యోసేపు ఆ ఇద్దరు దొంగలు మన ఇద్దరు పనివారు తప్పు చేసిన పనివారు చిరతలలో ఉన్నప్పుడు జరుగుతుంది కళ ఇదే కళ భావము మనం చూస్తాము ఆ యేసు ప్రభు ఆయన సెలవు వేయబడ్డప్పుడు ఇద్దరు పక్కన దొంగలుంటున్నారు ఒక దొంగ క్షమాపణ పొందిండు ఒక దొంగ కఠిన హృదయాన్నిగా ఉండి మరణించాడు ఒక దొంగ ప్రభుతో పాటు వెళ్ళిండు ఇంకొక దొంగ శాశ్వతంగా నరకానికి పోయిండు ఇదే ఉపమానం యోసపు జీవితము యేస ప్రభుకి ఆ ఇద్దరు పానదాయకుడు భక్షకారకుడు ఇద్దరు దొంగలకు నీడ వారు ఇవి మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి ప్యారలెల్స్ అంటాం ప్రాఫెటిక్ ప్యారలెల్స్ అంటాం బైబుల్ అంతా దీన్ని ఆ ప్రిన్సిపుల్ తోని ఆత్మ నడిపింపుతో ధ్యానిస్తే మీకు ఖచ్చితంగా అవి వెంటాడుతూ ఉంటాయి మీకు చూపిస్తూనే ఉంటాయి అది దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు అన్నట్టు కాబట్టి ఈ రోజుకి నేను ఇక్కడికి వాక్యాన్ని క్లోజ్ చేస్తాను రేపటి దినం మరికొన్ని విషయాలు నేను మీ పంచుకుంటాను యువసేటికి సంబంధించినవి ఇవన్నీ ఆత్మీయమైన సత్యను మేము అర్థం చేసుకోవాలా దాంట్లో సువార్తకు సంబంధించిన ఆ యొక్క విధానాలు మీరు వెతుక్కోవాలా ఆనదాయకుడు ఏ రీతిగా ఫక్ అందించిండో మన సేవా జీవితం కూడా అదే మనము నిర్లక్ష్యంగా ఉండద్దు అనేది వీరిద్దరించి నేర్చుకోవాలా నీ పని ఏందో ఆ పని చేసుకుంటూ పోవాలా అంతేగాని ఆ నువ్వు అంతకంటే వాళ్ళు ఎక్స్ట్రా లెవెల్ కి పోయి చూపించుకోవద్దు నీ గురించి కాబట్టి ఆ రీతి ఉంటేనే గానీ ప్రభు నిన్ను నీ ఉద్యోగస్థానం మీద లేవలెత్తలేదు కాబట్టి మనము ఉప్పొంగొద్దు అంటే పాపంలో పడిపోవద్దు పులిసిపోవద్దు అనే విషయానికి జ్ఞాపకం చేసాం అహం కూడా పాపం మీద కాబట్టి దేన్ని బట్టి కూడా మనం అతిశయించే దాని పావులు మనకి కొనతులు రాష్ట్రం పట్టి కలిగిస్తుంది కేవలం ఆ యొక్క కల్వరి శిలలో తప్ప మనం దేంట్లో అతిశయించాం కాబట్టి అటువంటి గొప్ప కార్యాన్ని మన ప్రభు మన కొరకు దాన్ని జ్ఞాపకం చేస్తాం మనం కూడా పానదాయకుండాలాగా అందించే ప్రేమికులు ఉండాల నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిన లేబీ గోత్రికులు మనల్ని రాణియర్ యాజకత్వంలోనికి అయ్యప్ప ఏ రీతి గంటే జకర్యాన్ రాణిలో చర్చి మన చలమోని మందిరంలోనికి మందిరంలోనికి జకర్యా తర్వాత బాప్తిజం ఇచ్చే యోహాను కావాల ప్రధాన యాజకుడు కానీ ఆ పాలిటిక్స్ లో జకర్యా బయటకు రావాల్సి వచ్చింది హయపా కబ్జా చేసుకుంటారు లేబీ యాజకత్వాన్ని కానీ మనకు అది అవసరం లేదు ఈ రోజు పాస్టర్స్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ హయపా మోడల్ లేక లేబీ గోత్రాన్ని పాటిస్తున్నారు అది వాళ్ళ నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది యాజకత్వము మెల్కి మన ప్రభుకు వచ్చేసింది మన ప్రభు నుంచి మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించి మనము మెల్చి సదగ క్రమంలో ప్రతి ఒక్కరు యాజకులే రైతు రాష్ట్రపతిగా లేవి కోత్రంలో కేవలం లేవి కుటుంబకులే యాజకులు ఒకళ్ళు నేను యాజకుని అనుకోండి నా కొడుకు నా తర్వాత యాజకుడు వాణి తర్వాత వాణి కొడుకు యాజకుడు అది పోయింది ఆ ప్యాటర్న్ కయపాతో కట్ అయిపోయింది కయపా ఎప్పుడైతే బటన్ దింపేసుకుందో తన యాజకత్వం మాయమైపోయింది బాప్తిజం ఇచ్చే యోహాను ఎప్పుడైతే మన ప్రభుకి బాప్తిజం ఇచ్చి తన కాలాన్ని ముగించిండో ఆయన దగ్గరికి కూడా యాజకత్వం వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన లేబి గోత్రంలో లార్ట్ వాడు బాప్తిజం యోహాను కాబట్టి లేబి గోత్రం నుంచి అది ప్రభుకి తిరిగి వచ్చేసింది ఎందుకంటే మన ప్రభు మొదటి యాజకుడు అబ్రామ్ కాలంలో అబ్రామ్లకు ద్రాక్ష రొట్టె ఇచ్చిన వాడు మెలిపిసేదక్ మన ప్రభు ఆయన హెడ్ రాష్ట్ర పత్రికను తిరిగి మనకు ఆ యాజకత్వాన్ని వాపస్ తీసేసుకున్నాడు షార్ట్ టైమ్ కొంతకాలనే లేవీలకు ఇచ్చేది దేవుడు కానీ లేవీలో దానికి అబ్జర్వ్ చేసుకోండి మేము మీకు అని పట్టుకుంటారు ఈరోజు ఈ రోజు చర్చలో నడుస్తుంది అదే ఎంటర్ చర్చ సిస్టమ్ లీవైట్ ప్రిస్ఫూడ్ ఆచరిస్తుంది అది చెడిపోయింది అది మనం రావాల్సింది మిల్కీ సెటైక్ ప్రీస్ ఫుడ్ విధానంలోనికి మనందరినీ అనిపించింది నేను ఏ రూపాయలు ఎవరు ఏం గానీ నేను కాంప్రమైజ్ గా నేను సువార్త ప్రకటిస్తాను నేను బాప్తిజండిస్తాను పెళ్లి చేస్తాను సమాధులు కూడా చేస్తాను అన్ని చేస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే యాచకత్వం వాళ్ళ నుంచి వెళ్లిపోయి మనకు వచ్చింది యాజకత్వం వచ్చింది కానీ ఈ రోజు కూడా ఎల్డర్స్ దాన్ని లీవైస్ కే అది పాపం నేను రుజువు పరిచిన వాక్యంలో వాళ్ళు పాపంలో అందుకే అక్రమం చేయవలన మీరెవరో నాకు ఎలా లేదు ప్రభావ నేను అద్భుతాలు చేసిన ప్రభావా గొప్ప పబ్లిక్ మీటింగ్స్ పెట్టాను ప్రభావ నీ నామంలో ప్రవచించాను ప్రభావా మీరు లేవి గోత్రీకులు నేను మిమ్మల్ని గుర్తించండి మీరు మెల్కీ సెటకు క్రమాన్ని పాటించలేకపోతే మిమ్మల్ని గుర్తిపెట్టేసిన పోండి నర్కానికి అంటాడు కాబట్టి ఈ సత్యం నువ్వు నువ్వు ఈ మెల్కి సేతకు యాచకత్వంలో కాబట్టి సువార్త ప్రకటించాలా అనేకల ప్రాంతాలపై యాచకత్వం నిర్వర్తించాలా వ్యాప్తిత్వం ఇవ్వాల మనుషులకి అనేక శిక్షలుగా తయారు చేయకపోతే నువ్వు ఇంకా లేదీ గోత్రంలో ఉన్న వాడిని ఈ సత్యాన్ని గురించి సంపూర్ణంగా ప్రముఖ సమర్పించుకొని తిరిగి ఆయన కోరికే ఆయన సంతోషపక్షేవల ముందు కొనసాగుతాం అటు భాగ్యాన్ని ప్రభుత్వం ప్రార్థిద్దాం పశుధన వేవా మీకు వదనాలైన కృప మీకే స్తోత్రాలు ఇస్తా సర్వోన్నతులవి తండ్రి మీకే వదనాలైనా ఇవి యొక్క గడిషణ కాలంతో మీరు మాతను మాట్లాడనందుకు మీకు వదనాలు ఇస్తాయా మీరు చూపిస్తున్న తండ్రి నుంచి ఆ యొక్క సంబంధించిన విషయాలు చెప్పించారు ప్రాణదాయకుడికి సంబంధించిన ఆత్మీయ విధానాలు చెప్పించారు ప్రభావ త్వర వారికి భాష సంపల్చుకున్నాడు అంటే ఇవి ఆత్మీయ సత్యాన్ని మీరు మాతను అదే రీతిగా ప్రభు ఇదిద్దరు ప్రభావసేపు ముగ్గురు కలిసి మీ యొక్క మరణ భూస్థాపన పుణ్యంగా కనిపిస్తున్నారు ప్రభావ అది గ్రహించిన మేము జాగ్రత్త కవితను పరిశీలించి స్వీకరించి అన్నిట్లో చూపించాలా అటువంటి హలో ఈ వా జీవితంగా మార్చుంది నా జీవానికి అనుకుని జీవితాన్ని సువాసనంగా మార్చుంది నా జీవానికి వాక్యం మా ఉదయం తలం నాటెట్టి ముందు మాకు తలం ధ్యానం తింది నడిపించకృతం అలాగే వాకింగ్ మీద ప్రభావిత వాల ప్రభావాలకు ఎలా దీవించి ఆశీర్వాదించి ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావించి వాళ్ళు వాల వాళ్ళకు స్వచ్ఛపరచని వాళ్ళ కుటుంబంతో రక్షణ పొందాలా అక్రమ తొలగిపోవాలా డాక్టర్ల ప్రేమ జ్ఞానం చేయించని వాళ్ళ పొందాలా ఇష్టప్రభ ముఖ్యంగా సంఘాలు ఉన్నాయి ఈ సత్యాన్ని వాళ్ళకు బయలుపరచాల జ్ఞానం వాళ్ళ ఆత్మహత్య అక్రమం తొలిగిపోవాలా భయం చేసి స్నానం చేసి ప్రార్థన చేస్తాను స్వోత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ స్వరీ పెరుగుతుంది కృప మైదానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా దినానికి ప్రభావి మీకు నూతనమైన కృపును మాకు అనుగరించిన నీకు అందాలేసయ్య దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు సోదరమైన పరిశుద్ధులకు తండ్రి వాకిందరూ మీరు మాతో మాట్లాడినా ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ తండ్రి మీరు మాకు బయలుపరచిన నీకు అందాలేసయ్యా గొప్ప దేవ ముఖ్యంగా ప్రభా ఏసీవితం స్పిరిచువల్ లైఫ్ ఏ రీతిగా ఉందనేది విషయం మీరు చూపించినారు ప్రభావ మేము కూడా ప్రభా ఏసోకు సాదృశ్యంగా కనిపిస్తున్నాం ప్రభావ్వా నా దేవ మేము కూడా మా జీవితాలు ఆ ఓ ప్రభా ప్రాణదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరున్నారు ప్రభా ఆయన ఈసు ప్రభా పానదకుడు ప్రభావ రాజుకు ఒక అందించేవారు ఉన్నాడు ప్రభా అయినా కాబట్టి మేము అనేకులు ప్రభావ ద్రాక్షరసం మీ సంపూ మీ రక్షణ అందించేవారి మేము ఉండాలి ఇసు ప్రభానాలంటే ఆత్మీయ సత్యం మీరు మాకు ఈ రోజు మాట్లాడినాడు ప్రభా వన్నాళ్ళు ప్రభా కాబట్టి పానదాయకుడు ప్రభావైతే ఆ భక్ష్యకాడు నిర్లక్ష్యంగా జీవించినందుకే సరసాలు ఇవ్వబడినారు కాబట్టి మేము మాకిచ్చిన ఒక పని నిమిత్తమైన ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభ మే దేనిషులుగానే అతిశయించదు ప్రభావ నైనా ఈసానికి వర్ణాలు ప్రభా ఓ ప్రభావ రోల్ మేము నిర్వర్తించుకోవాలా ప్రభా సంపూర్ణంగా ప్రభావ ఓ ప్రభు నిర్లక్ష్యంగా అశ్రద్ధగా జీవితానికి వీలేదు ప్రభావ తండ్రి ప్రభా తి ఆ విషయాలు హెచ్చరించిన ప్రభావ నీకు వన్నాలి సయ ఓ ప్రభా తిందన్నో విషయాలు మాతో మాట్లాడారు ప్రభావ ఆత్మీయ జీవితంలో మేము ఏరి ఉండాలా మా రోల్స్ ఏంది ఒక యాజకత్వాన్ని ప్రభ తిరిగి ప్రభా మీరు మాకు అనుగ్రహించారు మెలుపుచే క్రమం చొప్పున ప్రభా మెలు క్రమం చొప్పున ప్రభా ఒక యాజకత్వాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ మేము సంపూర్ణంగా ప్రభావ యాజకత్వం మే పాటించాలి ఆత్మీయంగా ప్రభావ ప్రతి ఒక్కరు మీరు యాజకులుగా తయారు చేస్తున్నారు ఆత్మీయ ఇజరాలుగా తయారు చేస్తున్నారు నీకు వందాలు ప్రభా ఒక ఆత్మీయ ప్యాటర్న్స్ ప్రభుత్వ మేము నేర్చుకోవాలి ప్రభావ మా జీవితంలో అవలంబించుకోవాల ప్రభా అనుభవపూర్వకంగా మేము అనేకలు ప్రకటించాల ప్రభావ ఎందుకంటే భయం ఇంక కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ గొప్ప జనవంత ప్రభా పీనికలాగా తయారైపోయింది ప్రభ ఓ దేవ ఆకాశ పక్షులు వచ్చి గద్దలు వచ్చి అయి పొడుచుకొని తింటుంది గొప్ప జనని ప్రభ నా దేవ నా ప్రభు పట్ల మీకు అనికరిని చూపించి వాళ్ళందరినీ ప్రభా సర్వసత్యాలు మీరు నడిపించాం ప్రభావ ఇక ఇక సత్యం అది మేము చూపించాలా మనుషులకు నైనా ప్రేమతో ప్రభా అలాంటి అభిషేకాన్ని మాకు అనుకరించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఏసయ్య ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రవా అయినా ఏసయ గొప్ప దేవానికి వందా ప్రభ అయినా ఈసు అనేకులు ప్రభ సంపూన సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా ఓ ప్రభాత ప్రభా ఈ లోకంలో ప్రభు మనుషులంతా జబ్బురాక్షరాశాన్ని అందిస్తారు మనుషులు మత్తులు చేస్తున్నారు ప్రభావ కానీ మీ సంపూర్ణమైన సత్యమైన ద్రాక్షరాసాన్ని ఆత్మీయ సత్యం మేము అనేకులకు మేము అందించేవారులాగా మేము ఉండాలి ప్రభా రక్షణ మార్గులకు మేము నడిపించేవారిలాగా ఉండాలి అలాంటి బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి నూతనంగా మీరు మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిష్టమైన ప్రభావ వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావిరు స్వస్థపరచమని ప్రార్థిష్టమైన నాదే ప్రతి ఒక్కరు సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభావ వాళ్ళందరూ రక్షణ మార్గాన్ని నడిపించమని పార్థ్యమైన నా దేవా ఇస్తు ప్రభు ఈ ఆర్థిక పరిస్థితిని కూడా తిరుగు మెరుగుపరచ రెజస్టోర్ చేయండి మీకొరకు సాక్షులుగా ప్రభావ మా దేశాన్ని నిలబెట్టుకుని మా దేశంలోకి గొప్ప గొప్ప సేవకులు రావాలా కోత ఎంతో విస్తారం ఉంది ప్రభావ పని వారు కుదుకున్నారు ప్రభావ నా దేవ ఇస్తు ప్రభావం గతకు సేవలు లాగా అనేకలు మేము శిష్యులు చేయాలా సర్వలోకానికి వెళ్ళి సృష్టి స్వార్త ప్రకటించాలా అనేకులు శిష్యులు చేయాలి అనేకులు మేము బాపేశం ఇవ్వాలా అనేకులు ప్రభావం నాకు మీతో మేము నడిపించాలా ప్రభావ అక్కడ రోల్ మేము పాటించాలని మీరు సహాయపడండి మీరే మాకు సహాయకులు ప్రవ్వ మీరు మమ్మల్ని నడిపించండి ప్రభావ దేనిషన్ మేము భయపడకుండా ప్రభావ చింతించుకున్నా ప్రా మీకు గురి ఎద్దుకు మేము పరిగెత్తాలి ప్రవ్వ అలాంటి సేవా జీవితంలో మళ్ళీ అందరూ గ్రూపులో ఉన్న బ్రదర్స్ అందరూ కుటుంబాలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ పత్రిక బిడ్డని స్వస్థపర్చండి వాళ్ళకి రావసిన మేలు ఆశీర్వాదాలు దయచేసి ప్రవ్వ మీ సేవలు అభిషేకించే బలంగా వాడుకోండి దయ నిషన్ లో కాంప్రమైజ్ కాకుండా ప్రపూర్ణ మీరు సమర్పించుకుని ముందు పోలాలని సహాయపడండి ఐహికమైన విషయాల నుంచి విడిపించే ప్రవ్వా సంపూర్ణంగా మీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా తయారు చేయం నా దేవ మీరు అక్కడ తొలి ఉంది ప్రభావం సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచా ప్రభావా చెప్పబడిన ఈ వాక్యం హృదయాలు భద్రపరచుకుని ప్రభావి ప్రత్యక్ష నెమర వేసుకోవాలా ప్రభావాటి మేము ఆసక్తితో ప్రభు వాటి వినాలా మా జీతాలు ఆ రీతికి మేము జీవించాలా తర్వాత ప్రభావ మనుషులకు ప్రకటించాలా మేము ఆ రీతిగా అలాంటి ఆత్మీయమైన అనుభూలోకి మమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ వందలు చె ఎంత మంది ఈరోజు ఈ యొక్క అవకాశం లేక ఈ దినం ఉన్న చూడలేక మరణించుకుంటున్నారు ప్రభా మాకైతే మీ కృపా ప్రేమతో ఈ దినం నేర్చున్నారు ఈ దినంత మిమ్మల్ని మాయమపరచి చిత్రాన్ని జరిగించే వారముగా ఆయన మీ నామాన్ని అనేకులు ఏదైతే హెచ్చించి మిమ్మల్ని సంతోషపరిచేవారు తయారు చేయండి మనపరచండి మీ పవిత్రతకు పరిశుద్ధతకు మమ్మల్ని మేము అప్పగెత్తుకుంటున్నాం ప్రభా మేము కొట్టి వారం తండ్రి పనికిరాని వాళ్ళము అయినప్పటికీ కృప ద్వారా నాయన ఒక పాత్రలుగా తయారు చేసినందుకు వందనాలు సూచర చీకెట్ నికొని తండ్రి ప్రభావ వెలుగు సంబంధుల వార్తను చేపట్టి అనేతులకు నాయనా సువార్త ప్రకటించే వారంలో ఉండటం మంచి చదువులను వివేచించి తండ్రి ప్రభా వేసిన వేసేపు దారి వాళ్ళు తండ్రి ప్రభా అన్ని విషయాల్లో వివేచన తల్లి తండ్రి మీద ఆధారపడి తండ్రి ప్రభాయ అన్నిటిలో ముందు కొనసాగు బిడ్డలుగా ఉండేటట్టు సమయం కొంచెం ఉంది ప్రభా ఈ కొంత సమయంలో తండ్రి ప్రభా నిశ్చితాన్ని నెరవేర్చేవారు అని కాదు ముందు తా ఔట్ రీచ్ కి తండ్రి ప్రభావ మారడి మెళ్లి ప్రాంతాలకు వెళ్ళిండగా తండ్రి ప్రభావం గొప్ప మీరు మహిమ పొందుకోండి అనేక నీ అక్కడ ఆయన వారిని ఏకం చేయండి తండ్రి మీ వద్దకు నడిపించండి ప్రభావం తండ్రి అక్కడ జరగవలసిన కార్యక్రమాలను అన్నింటినీ మీరు మహిమ పొందండి ప్రభావం పాత్రలుగా వాడుకోండి ప్రభావం ఆయన అభిషేక్ ఉంటుంది పరిశుద్ధాత్మక ఇంతమంది పెట్టుకుంటున్నారు వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పర్సిక్యూషన్ ప్రార్థిస్తుంటారు తల్లి అనేకులు నాయన నిద్ర నాయన క్రైస్తవుల పట్ల అసహ్యత తన వారి పట్ల తండ్రి వివక్ష చూపిస్తారు తంటరాని వారి తండ్రి ప్రభు దేవుడు గొప్ప దేవుడు కాదని దూషించే వారి గాను అనేకులు ఉంటున్నారు ఆయన ఎటు పరిస్థితుల్లోనూ నాయన సేవను ఆపజేయకుండా ముందుకు వెళ్ళి బలపరిస్థితి వారి వాళ్ళ మాటలు ధైర్యములు వారి మాకు మాదిరిక రకంగా ఉంటున్నారు ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోవాలని అటు ఒక సేవా భారం మాకు దైచ వందనాలు స్థితి కోవిడ్ పేషెంట్లకి నైనా బలపరిచింది ఇమ్యూనిటీ దయచేయండి స్వస్థపరిచారండి రక్షణ దయచేయండి తండ్రి వందనాలు స్త్రాలు జీవం గల తలస కూలీలను రైతులను మీ చేతులు కప్పచెప్తుంటున్నాం వారికి రెండంతల ఫలాలను దయచేయం వారిని బలపరచని వారికి రక్షణను దయచేయండి ప్రభావ సంఘాలు ఇవ్వన బిడ్డలు నాయన వీరిని బట్టి ప్రార్థిస్తుంటున్నా భ్రష్టత్వము లోకానుసారమైన జీవితాలు నాయన సంఘంలో నేను చేరి వారికి బుద్ధి చెప్పాలి గడ్డించండి హెచ్చరించండి ప్రభావ అనేకమైన తండ్రి దొంగ బోధకులు చేరి ఉంటున్నారు ప్రభు వారిని హెచ్చరించే బోధకులను లేపండి ప్రభా ఆయన అయితే అసలు అంతే దినాలలో ఉంటున్నాం తండ్రి ఇటువంటి అన్ని జరగవలసి ఉన్నాయి వీటిని చూస్తూ మా పాత్ర ఏందో మాకు తెలియజేయండి ప్రభా సహించండి ప్రభు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎవరి బిడ్డల్ని వాడుకోండి ప్రభు బలపరచండి జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం జాస్వత్ సంపూర్ణ ఆరోగ్యం రాయచ్చు కళ్ళను ముట్టండి ప్రభా ఆ యొక్క క్లాట్ ఇంకలో కరగలేదు ప్రభావ వాటిని కరిగించమని వేడుతున్నాం తండ్రి అదే మరియు కిడ్నీలను ముట్టండి కిడ్నీ సంపూర్ణ స్వస్థత కలుగజేయండి ఆ బిడ్డకి సమాధానం దయచేయండి కుటుంబంలోనూ సమాధానం శాంతి అనుగ్రహించండి ప్రభు తండ్రి వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం ఎమ్మెల్యే ఆటిని సంపూర్ణ స్వస్థపరచేక తండ్రి నేను ఆయా టీమ్ ఉన్న ప్రతి సభ్యుల గురించి ప్రార్థిస్తుంటున్నాను ఎవరెవరైతే అవుట్ రీచ్ కి రాని ఉన్నారో బిడ్డల్ని అభిషేకించండి ఎవరైతే రాలేకపోతున్నారో వారిని అభిషేకించండి సాయించండి నిలపరచండి ఆయన ఇచ్చిన బట్టి మీకు మరలా వందనాలు సంక్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాను నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఎత్తు మా రక్షకుడు ప్రభు మీ శ్రీ కుమారుడు ఆయన ఏ సుకృతి పరిశుద్ధామో మనం ప్రార్థిస్తూ పరిశుద్ధరా దేవా మీకు వదనాలు వేసాయ్యా మా ఉన్నతులకు తండ్రి మహిమ స్వరూపి మీకు స్థుతుల స్తోత్రాలైనా ఈ యొక్క దినమంతా మీరు సాయం నడిపించినందుకు మీకు వందనాలు ప్రభావి ముఖ్యంగా తండ్రి ఎప్పుడు అసన్నతలకు సంబంధించిన విషయాలు ఎన్నెన్నో మీరు మా మాట్లాడుతున్నారు ప్రభావ వాటి మీకు ఎంతో వందనాలు స్థుతుల స్తోత్రాలు కృతజ్ఞతలు నడిపించుకుంటున్నాం నైనా మిమ్మల్ని మహిపరచలాగా కనపరచలాగా మీ వాక్యంలో ఎక్కడ ఆనందం ఉంది ప్రభా అది మేము చూపు చూడాలని చూపించాలా అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఈ దినం అనుకరించడానికి మీకు ఎంతో వలన స్థితిలో మీద సమాప్తి చివరి అంచుకు వచ్చేసినాం ప్రభావ ప్రపంచంలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ప్రభావ నడిపించండి ప్రతి దశలో మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వైరస్ బాధితులను తినాలను ఆదరించండి స్వస్థపరచండి అద్భుతాలు సంఘాలను లేవనెత్తండి గొప్ప సైనికులను గొప్ప సేవకులను లేవనెత్తండి మహిళలందండి మీ కొరకు సాక్షులు నిలువ పెట్టుకొని మీరు అక్కడి వరకు మనందరినీ సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం ఎవరిలో ఎవరైతే ఉద్యోగ స్థానాల్లో సహాయపడండి ప్రభు సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని జీవించే బిడెలుగా తయారు చేయండి మీరు అక్కడ సమీప గుండంగా మేము త్వరగా సిద్ధపడాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిషత్ తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు కృప సమాధానం నడిపి మనందరికీ సతకాలం తొడయండి అను దాకా ఆమెన్ అయ్యి ప్రైజ్